ంతులు మానవ జీవితంలో అనేక ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాయి చాలా జాగ్రత్తగా ఆత్మబోధని ఇప్పటి వరకు ఇరవై శ్లోకాల ఇరవయో శ్లోకం అన్న దగ్గర ఇంత ఇంతసేపు కేవలం చదవనివ్వకుండా ఆయన్ని ఇంతసేపు చెప్పడం అనక ఉద్దేశ్యం ఏమిటంటే ఇది ఒక పురాణ శ్రవణంలాగా ఆత్మబోధన ఎవరైతే వింటారో అది అప్పుడు ఐదేళ్ల వయసుకి ఎనిమిదేళ్ల వయసు వర వాళ్ళగా పనికి దీంట్లోని సౌమ్యలను మార్మిక సంజ్ఞలను గురు ఎప్పుడు కూడా ఒకవైపు చూపిస్తూ ఉంటాడు చూపించే గురువును చూడాలా గురువు చూపించే లక్ష్యాన్ని చూడాలా అనేది ఒక ముఖ్యమైనటువంటి సూచన సాధ్యమైనంత మనం దృష్టి గురువు మీదే పెడతాం దృష్టి గురువు మీద పెడితే లాభం లేదు గురువు ఎప్పుడు ఒకటి సూచిస్తూ ఉంటాడు సూచిస్తూ ఉన్న లక్ష్యాన్ని చూపెట్టిన చూ వాడే సత్యష్యుడు అవుతాడు వాడే గురుపుత్రుడు అవుతాడు అతిత దృష్టి వరకు ఉంటే మీరు సత్శిష్యుడు కైవల్య మార్గానికి సంబంధించిన అధికారిత్వాన్ని రహిత దృష్టికి మీరు ఎప్పుడైతే అధికారిత్వాన్ని పొందుతారో అప్పుడు గురుపుత్రుడు తప్పక మానవుడికి ఈ జన్మలో ఏదైనా ఒక పట్ట ఒక అధికారిత్వం ఏమండి నేను ఏదైనా వాటి పొందాను అని చెప్పుకోదగింది ఏమైనా ఉంటే ఏ మహానుభావుడు చేత అయినా గాని రెండు మాటలు అనిపించుకోవాలి ఏమని సత్యష్యుడని గాని గురుపుత్రుడని గాని అనిపించుకోగలగా ఈ రెండు గనక ఈ రెండింటిలో ఏదైనా సాధిస్తే అది నిజమైనటువంటి లక్ష్యాన్ని సిద్ధింపచేసుకునేటటువంటి మార్గం అప్పుడే నీ జీవితానికి ఏమైనా సాఫల్యత ధన్యత అలా సత్శిష్య పదవిని గురుపుత్ర పదవిని సాధకులందరూ ఆత్మ విచారణ ద్వారా స్వరూప జ్ఞాన నిష్ఠ ద్వారా సత్తు చైతన్యము ప్రకాశము జ్ఞానము ఆనందమనే ఐదు లక్షణాలని నీవు గుర్తుపట్టి నీ ఉనికి స్థితిలో మాత్రమే నువ్వు ఉంటే ఏమంటే నేను అలా ఉంటే మా గురువు గారికి ఎలా మిగిలినవన్నీ అంటే తెలుసాయి కానీ ఇది అలా ఉండేవాడికి తెలుస్తుంది అలా ఉన్నవాడికి తెలుస్తుంది నీ గురువు గారి నీ గురించి ఏమి పెద్ద చాటభారతం అని చెప్పక్కర్ల ఏమంటే పొద్దులు లేచానండి నేను అది చెరిగానండి నేను ఇది ఊడ్చానండి నేను అది చేశానండి నేను ఇది చేశానండి ఆ స్టోరీ లేని చెప్పక్కర్ల ఎందుకని ఆయన కొండమైన దేవుడు ఆకాశం పైన దేవుడు అక్కడి నుంచి వస్తాడు అక్కడి నుంచి చూసేవాడికి వారెరుగని మరుగుండదు అలా చూస్తే చారు ఓహో నీ లోపల అంతరాళల్లో నీ అంతరంగంలో ఏ మథన పడుతున్నావో ఆ మథనమే ఆయనకి తెలిసిపోతుంది ఉన్నది ఉన్నట్లుగా ఉన్న వాడు ఉన్నాడో వాడు ఉన్నది ఉండి ఉన్నది చూస్తాడు ఉన్నది ఉండి చూసే చూపుకి మరుగనేది ఉండదు అన్నమాట దగ్గర ఏం దాచలేదు ఎందుకని నువ్వు బయటికి చెప్పలేనివే వాడు చూసేది నువ్వు బయటికి చెప్పుకోగలిగేవాడితో ఆయనకేం పని లేదు నువ్వు ఏవైతే ఈశ్వరుడికి మాత్రమే చెప్పుకోగలవో అవి మాత్రమే చూస్తాడు గురువు వాటికి మాత్రమే పరిష్కారం చెప్పడానికి ప్రయత్నిస్తాడు చెప్పడు చూపుతాడు గురు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలండి నీకు ఒక లక్ష్యాన్ని మార్గ నిర్దేశనం ఇదిగో అటు చూడమంటాడు ఆ దిశగా చూడమంటాడు అలా ఉండమంటాడు ఆ లక్ష్య నిర్దేశం చెప్పిన దిశగా నువ్వు ఎప్పుడైతే ఉంటావో ఆయనకు అర్థమైపోతుంది పిల్లవాడు తల్లిదండ్రుల మాట వింటున్నాడా వినటం తల్లి తండ్రికి ఎలా తెలుస్తుంది ఎలా తెలుస్తుంది అంటే ఆ నువ్వు కూడా తల్లితండ్రి తెలుస్తుందిరా బాబు లేకపోతే ఇంపాసిబుల్ నీకు నాన్నగారి విలువ తెలియాలనుకోండి నువ్వు తాతవైతే గాని నీకు నాన్నగారి విలువ తెలియదు ఎందుకని అప్పటికి తెలుస్తుంది అప్పటికి కానీ ఆ పరిణతి రాదు అలాగే గురువు పడే కష్టం తెలియాలి అంటే గురువుకు ఎంత తెలివితేటలు ఉండాలని తెలియాలంటే నువ్వు కూడా ఏమవ్వాలి ఆ గురుపీఠాన్ని అందుకోవాలన్నమాట శిష్యుడిగా అయిపోకూడదు ఆ గురుపీఠాన్ని అందుకోవాలి సత్శిష్యుడు అవ్వాలి గురుపుత్రుడు అవ్వాలి గురుపీఠాన్ని అందుకోవాలి ఆ పీఠ పారంపర్యులను అక్కడ కూర్చుని ఉన్నప్పుడు అప్పుడు తెలుస్తుంది నీకు నేను ఆశ్రయించినటువంటి వాళ్ళ యొక్క అంతరంగాన్ని ఎరిగినప్పుడు ఆ అంతరంగంలో వాడుపడే మధనాన్ని నివారించడానికి నువ్వు ఎలా సహాయం చేయాలో ఎలా శ్రమ చేయాలో ఎప్పుడు మనకు డౌట్ రావాలి అసలు పరమాత్మ అర్జునుడికి సారథ్యం వహించవలసిన అగత్యం ఏమిటి ఈ పండితులే బాపతో ఉద్యోగండిన ఈ ప్రపంచంలో ఎవరైనా బండితో లేని ఉద్యోగం తీసుకుంటారా డ్రైవర్ ఉద్యోగం అందులోది కూడా అనవసరం కదా ఉద్యోగం అని అనిపిస్తూ ఉంటుంది కానీ ఆ రథికుడు ఆ రథాన్ని అడుతిప్పు ఇటుతిప్పు అంటే ఒక పద్ధతి ఏమిటది అంటే ఆయన కాలు చెప్పు ఈ రథ సారథి భుజం మీద ఉంటుంది అనమాట ఎప్పుడు కూడా అంటే నోటితో మాటలతో చెప్పడం కుదరదు ఇది ఏదో సినిమాల్లో అంటే చెప్తూ ఉంటారు ఆ ఆ ఆ గుర్రాన్ తోలేవాడు గుర్రాన్ని ఎట్లా అయితే డొక్కలో తన్నుతూ ఉంటాడు ఆ తన్నిన దాన్ని అది గమనం మార్చుకుంటూ ఉంటాడు ఎంత వేగంగా తనుతుంటే అంత వేగంగా